కీర్తన నూట డెబ్బై అయిదు ఇంకా నో దైవమా ఏల వెర్రి దవ్వించేవు కొంకి తెంచి ముడిగొంటే కురుచే కాదా పైకొని నీదాసులు బ్రహ్మాదుల కొల్వమని లోకుల కొల్చితే వారు లోనవ్వరా పోకచాకి వేసి ొకెరాల వెంటబోతే ఆకడ పురుషార్థము నందినా నా జీవుడు ఉమ్మడి కర్మఫలము వల్లమని పసిడికి నమ్మిక చేయి చాచితే నవ్వదా అది కమ్మి శిరసుండగా మోకాల శేషబెట్టబోతే సమ్మతి నిందరిలోన జానవునా జీవుడు సార్యకు మాయాప్రపంచమునకు లోనుగాక నారులకునైతే నవరావారు ఈ రీతి శ్రీవేంకటేశీ శరణని కూరవండి కసవే జీవుడు